మాటకు దిగి రావాలంటే బరువైన స్థితి నుంచి ఇప్పుడు వాడు అన్ని పాఠాలు చెప్పాలి గురువుగారు ఎక్కడ ఉండి చెప్పాలి ఇప్పుడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం చాగా శృతి జ్ఞానం తెలిసి ఉండాలి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ప్రస్థానత్రయం గురించి ఏదే లక్ష్యం గురించి చెప్పినయో ఆ లక్ష్యస్థితి అవగాహన ఉండాలి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి శృతి జ్ఞానం కంటే బ్రహ్మనిష్ట ఎంతో ముఖ్యమైంది అనుభవంలో బ్రహ్మనిష్ఠుడై ఉండాలి మాటలు బరువైన మౌన స్థితిలో ఉండాలి ఇటువంటి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువును ఆశ్రయించు ఎవరికి మౌనం సహజమో ఎవరికి మాటలు బరువైనయో ఎవరు మాట్లాడటమే ఒక అత్యంత కష్ట సాధ్యమైనటువంటి పనిగా భావిస్తాడు ఏమిటి అనేక గంటల తరబడి మాట్లాడగలిగిన శక్తి కలిగి ఉండి ఇప్పుడు ఆయనకి సామర్థ్యం లేదా ఆయన సాధనలు ఆయన చదివిన శాస్త్రం ఆయనకున్న అనుభవం వ్యక్తీకరిస్తే ఎన్ని సంవత్సరాలైనా చెప్పగలడు కానీ చెప్పటానికి మాట రావడం లేదట మాట ఎందుకు లేదు ఎరుక కావల మాట ఎక్కడోయి ఎరుక కావల మాట ఎక్కడోయి ఎరుక అంటే తురియం ఎరుక కావాలంటే తురియాతీతం ఆ తురియాతీత స్థితిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చూడండి నాకు వేదాంత పంచదర్శి చెప్తారా లేదంటే అష్టావకర గీత చెప్తారా వివేక చూడమని చెప్తారా ఆత్మబోధ చెప్తారా ఏం చెప్తారు ఇప్పుడు నన్ను ఏం చదవమంటారు అన్నారు అనుకోండి నేను ఏం చెప్తాడు ఎందుకని ఎరుక కావల మాట ఎక్కడో కాబట్టి ఎరుకని మీరినటువంటి పెద్దల దగ్గర సూచన వాక్యాలే ఉంటాయి తప్ప బోధించడానికి ఏమి వాళ్ళ దగ్గర ప్రబోధ అందుకని టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లో అక్కడ వాక్యం అక్కడో వాక్యం సూచన వాక్యాలే చెప్తారట ఏమంటారు మైండ్ పనిచేయట్లేదు అంటారు మైండ్ పనిచేయట్లేదంటే అర్థం ఏంటి ఇప్పుడు మనసు స్థితికి రావటంలా దిగి రావటంలా ఎరుకలోకి దిగి రాలేడు అనమాట ఇక దిగి రాలేనంతగా ఎరుకను దాటేశాడు తనను తాను పోగొట్టేసుకున్నాడు పెద్ద స్వామి వారి ముందు అందరికీ చెప్పే మాట ఈ మాటే ఎవరు వెళ్ళినా మొదటి ఈ మాట చెప్తారు ఇప్పుడు నాకు మైండ్ పనిచేయటం లేదమ్మా అంటారు అందరు ఏమనుకుంటారు మైండ్ పనిచేయట్లేదంటే బాహ్యంగా చూస్తే ఓ ఇదంతా ఏదో సమస్యగా ఉందిరా కానీ లోపల పారమార్థికంగా చూస్తే ఓ పారమార్థిక సత్తా పనిచేయటం లేదు పారమార్థిక సత్తా పనిచేయకపోతే వ్యావహారిక సత్తా ఎలా పనిచేస్తుంది వ్యావహారిక సత్తా పనిచేయకపోతే ప్రాతిభాషిక సత్తా ఎలా పనిచేస్తుంది అంటే సత్తాత్రయం అనే ఎరుక పనిచేయడం లేదు ఎంతగా విడిపోయిందయ్యా ఎంతగా లేకుండా పోయిందయ్యా అంటే తిరిగి అది సశక్తం అవకాశం లేదు అలా గమ్యం చేరారు మరి ఇప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి ఓ పెద్ద గ్రంథం చదవ అనుకోండి ఏదో ఒక వాక్యం ఒక పాయింటో చదవనిస్తారు చదవనిచ్చి ఏం అర్థమైందో చెప్పు అంట సరే ఏదో మనం చెప్తాం మన తెలుగుతో మనకేదో మనంతా వ్యావహారిక సత్తా కానీ ప్రాతిభాషిక సత్తా కానీ అంతే కదా మాట్లాడే ప్రతివాడికి ఏముంటుందంటే మాటకు దిగి ప్రతివాడికి ఏముంటుందంటే అయితే వ్యావహారిక సత్తా లేకపోతే ప్రాతిభాషిక సత్తా పారమార్థిక సత్తాలో మౌనంగా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకో చుర్యంలో పారమార్థిక సత్తా ఉంటుంది మరి అడిగే అడిగేవాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఇప్పుడు అయితే వ్యావహారిక సత్తా లేకపోతే ప్రాతిభాషిక సత్తా నిల్మూడి అమ్మగారి దగ్గర కూడా అమ్మ మాటలు గ్రంథం చదివితే నాకు నవ్వు వస్తుంది అక్కడ మూడు మేధావులు వెళ్తారు వెళ్ళి ఏవేవో ప్రశ్నలు వేస్తారు ఆవిడని అమ్మ వేదాంతం అలా చెప్పింది కదా శంకర భగవద్పాదులు ఎలా చెప్పారు కదా ఆ శాస్త్రం ఎలా చెప్పింది కదా ఈ శాస్త్రం అలా చెప్పింది కదా నువ్వేమంటావు నీ అభిప్రాయంలో ఏమిటి అని అడుగుతుంది ఇలా షిరిడి సాయిబాబాని అడిగారు సత్యసాయిబాబాను అడిగారు ఇలా ప్రపంచంలో మేధావులు మహానుభావులు అందరూ మేధావులు మహానుభావులు ఇద్దరు ఉంటారండి మానవుల్లో రెండే తరగతులు కనబడుతున్నాడు ఒక విభాగం మేధావులు అంటే బుద్ధిశక్తి బాగా వికాసం పొందినటువంటి వాళ్ళు ఒకరేమో మహానుభావులు వాళ్ళు హృదయ వికాసం పొందినటువంటి వాళ్ళు ఈ హృదయ వికాసం పుంది పరిణామం పూర్తి చేసి గమ్యం చేరినటువంటి వాళ్ళ దగ్గరికి ఈ మేధావులు వెళ్తారు వీళ్ళు ఏం చేస్తారు ఏమండి న్యూక్లియర్ ఫిజిక్స్ ఇలా చెప్తుంది కదా ఎటామిక్ సైన్స్ ఇలా చెప్తుంది కదా ఎటామిక్ థిరీ ఇలా చెప్తుంది కదా మీరు అలా చెప్తారేంటి అంట ఈ హృదయ వికాసం ఆ బుద్ధి వికాసం రెండు బ్యాలెన్స్ అవ్వాల్సింది ఎప్పటికైనా సరే సమత్వం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మానవ జీవితంలో తెలివి